శృణో సాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాదాచార్యపే గురు పరంపరా సమాననామ ఆవృత్తవ్యవిరోధ దర్శనాత్ స్మృతే అదేనా మనం చదవాల్సింది అంతకుముందు అతవచ నిత్యత్వం పూర్తయింది కదా యుగాంతేంతర్హితన్ వేదాన్ సేతిహాసాన్ మహర్షయ ఏభి తపసా పూర్వమను జ్ఞాత స్వయంభువా అంతవరకు అయింది ఓకే అథాపి పశ్చా ఇది పశ్వాదివ్యక్తివత్ దేవాదివ్యక్త సంతై ఉత్పద్యేరం నిరుధ్యేరంశ తధాన అభిధేయ అభిధాృవ్యవహార అవిచ్ఛేదా సంబంధనిచ్చే విరోధ శబ్దే పరిహ్రియేత కరెక్టే కదా మరి అదే అదే మనం చూసుకుంటూ వచ్చాం ఇప్పుడు సంత ప్రవాహరూపంగా పుడుతూ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ వ్యక్తి నశిస్తుంది తప్పిస్తే ఆ జాతి నశించదు కాబట్టి శబ్దము నిత్యత్వం నిత్యంగా ఉంటుంది ఇప్పుడు ఏదైనా ఓ ఆవు ఓ గోవు నశించి ఓ గోవు మరణించిందనుకోండి మరణిస్తే గో శబ్దం మరణిస్తుందా మరణించదు ఎందుకని గో జాతి మరణించలేదు కనుక గో జాతి మరణించిందనుకోండి అప్పుడు గోశబ్దం నశిస్తుంది నేను గమనించానా గోజాతి గోజాతి అని రసిస్తే కొన్ని జాతులు ఎక్స్టింక్ట్ అయిపోతాయి ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తా ఇంకా పిచ్చుకలు మనకి తెలుసు సపోజ్ పిచ్చుకలు మన తర్వాత ధర వాళ్ళకి తెలియకపోయినా మనమే ఆశ్చర్యపడాలి సపోజ్ తెలియలేదని కొన్ని వాళ్ళకి ఆ శబ్దం పిచ్చుక అనే శబ్దం ఏమవుతుంది మాల్దీవ్స్లోనో మారిషస్లోనో ఎక్కడో ఒక పక్షి ఉండేది ఆ పక్షి పేరు డూడో డోడో అనే పక్షి డోడో అనుకుంటా మీరు ఏమైనా గూగుల్కి వెళ్ళి కొంత వెరిఫై చేసుకుంటే చేయొచ్చు డోడో అనే పక్షి ఉండేది ఆ పక్షి చక్కగా ఎగురుతుంది కోడిని పోలి ఉంటుంది ఇప్పుడు కోడి ఎగిరి తక్కువ నేల మీద ఎక్కువ ఉంటుంది కోడి కోడికి కూడా రెక్కలు ఉంటాయి కానీ అది ఎక్కువ ఎగరలేదు కొంచెం ఎగురుతుంది కానీ ఈ డోడో పక్షి కోడిని పోలితుంది బాగా ఎగురుతుంది ఎక్కువగా ఎగురుతుంది కోడిలాగా ఉంటుంది దీన్ని వలలు వేసి పట్టేసి కోడి కనపడితే మనుషులు ఏం చేస్తారు కోడి కనపడితే వాడికి రొట్టలు వేయడం ప్రారంభిస్తుంది కోడి కనపడకూడదు దాన్ని ఆదివారం వస్తుంది ఆదివారం దాకా ఆగేటంటే కూడా గొప్ప ఆదివారం దాకా ఎందుకు ఆగాలన్నట్టుగా ఉంటాడు కోడిని చూస్తూ దానికి పాపం ఏం తెలుసు ఆదివారం సో ఈ పక్షుల్ని పట్టేసుకుని తినేశారు అక్కడ ఉన్న సమాజం ఏం చేశారంటే ఈ డోడో పక్షులు తినేశారు మొత్తం అన్నీ కొత్త కొత్త పక్షులు పుట్టుకొస్తూ ఉంటాయి అయితే అది రేటెడ్ విచ్ దేర్ బోర్న్ దానికి పది రెట్లు ఎక్కువ వేగంతో వెళ్ళి తినేసి ఆఖరికి ఆఖరి పక్షుని కూడా ఎవడో పట్టుకు తినేశాడు ఇంకా ఇప్పుడు డోడో పక్షి అనేది లిటరేచర్లో ఉంది కొంతకాలం వరకు ఉంటుంది లిటరేచర్లో ఆ తర్వాత ఆ పక్షి ఏమవుతుంది పోతుంది సో కాబట్టి ఈ సంతతి రూపంగా గోవు ఇంకో గోవు అలాగా ఆ సంతాన రూపంగా ఉన్నంత వరకు ఆ శబ్దం మిగిలి ఉంటుంది కాబట్టి శబ్దానికి అర్థము జాతియే గాని వ్యక్తి కాదు లేదా జాతి విశిష్ట వ్యక్తి అన్నప్పుడు ఓ వ్యక్తి నశించినా జాతి విశిష్ట వ్యక్తి మరొకటి ఉంటుంది కాబట్టి ఆ కారణంగా శబ్దమునందు విరోధము లేదు అంటే శబ్దనిత్యత్వానికి భంగము లేదు అని అర్థం శబ్దనిత్యత్వానికి భంగము వస్తే అదే విరోధం ఆ భంగము లేదు కాబట్టి శబ్దనిత్యత్వానికి భంగము లేని పరిస్థితి ఏమిటి ఆ ప్రవాహ రూపంగా ఉండాలి ఆ ఫ్యాన్ కొంచెం స్పీడ్ తగ్గించండి ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తాం మోటార్ అది వస్తుందండి పర్వాలేదు కనుక ప్రవాహ నిత్యత్వము ఉన్నంత వరకు శబ్దానికి విరోధం లేదు ఈ విషయం మనం చూస్తూ ఉన్నాము అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే యథాతుకలు సకలం త్రైలోక్యం పరిత్యక్త నామరూపము నిర్లేపం ప్రళీయతే ప్రభవతి చ అభినవం ఇది శృతి స్మృతివాదా వదంతి కానీ శృతులు స్మృతులు కూడా ఏమని చెప్తున్నాయో తెలుసిన ప్రళయకాలమునందు ఈ జగత్తు పరమాత్మ ఎందు విలీనమైపోతుంది పూర్తిగా నశించిపోతుంది ఎలా నశిస్తుందో చూసినా నిర్లేపం సంస్కారములు కూడా లేకుండా నశించిపోతుంది ఇప్పుడు రాత్రి నిద్రపోయినప్పుడు సంసారం పూర్తిగా నశించిపోతుంది పూర్తిగా విలీనమైపోతుంది కానీ సలేపం విలీనం అవుతుంది లేపముతో పాటు అంటే సంస్కారములు ఉంటాయి అంచేతే మొన్నటి పొద్దున్న వీటి ఆ సంస్కారములు ఉద్బుద్ధమవుతాయి అంచేతనే దేవదత్తులు పడుకుంటే మళ్ళీ దేవదత్తుడే లేస్తాడు అంతేగాని యజ్ఞదత్తుడు లేవడం ఎందుకంటే పడుకున్న దేవదత్తుడికి నిద్రలేచిన దేవదత్తుడికి మధ్యలో శూన్యం ఉండడానికి వీలు సంస్కార విశిష్టమైన శూన్యం ఉండాలి ఏమీ లేదు ఆ ఏమీ లేదులో సంస్కారములు ఉన్నాయని అర్థం అన్మానిఫెస్టో ఫామ్లో అవ్యక్తంగా సంస్కారములన్నీ ఉన్నాయని అర్థం కానీ ప్రళయంది కాబట్టి మొన్నడు పొద్దున్న దేవదత్తుడే లేచుతున్నాడు నిద్ర కాబట్టి సమస్య కాదు మీకు విరోధం ఉండదు సర్వనాశనం అయిపోతే విరోధం వస్తుంది శబ్దంలో శబ్దమే లేకుండా పోతుంది శబ్దం లేకుండా పోతే శబ్ద నిత్యత్వానికి భంగం అవుతుంది కానీ మీరు ప్రళయంలో ఏమంటున్నారంటే సర్వము నశించిపోతుంది సంస్కారములు కూడా మేగలవు అని చెప్తున్నారు కదా మరి అలా చెప్తున్నాయి శృతులు స్మృతులు సర్వము నశించిపోతే కాబట్టి కొంతమంటే ఇంకేమీ సంస్కారాలు కూడా లేకపోతే అప్పుడు శబ్దము కూడా నశించిపోయినట్టే కాబట్టి శబ్దమునకు అనిచ్చత్త్వ దోషము వచ్చు వీళ్ళు వీళ్ళ ప్రవృత్తి ఎలా ఉంటుందో చెప్పంటారా ఇప్పుడు దేవుడు ప్రళయంలో ఉన్నాడా లేదా అని మీరు ఎవరైనా భక్తులను అడగండి ఏమంటాడు దేవుడు ఏమంటాడు అన్నీ పోతాయోయే కానీ దేవుడు మాత్రం ఉంటాడు అని చెప్తాడు కదా అన్ని పోతాయి ఏమీ డౌట్ లేదు కానీ దేవుడు మాత్రం ఉంటాడు అని ఈ మీమాంసకులు దేవుడి ప్లేస్లో శబ్దాన్ని పెట్టారు మీరు దేవుడి ప్లేస్లో మరొకటి పెట్టి ముందు ఒక కండిషన్ ఒకటి ఉంటుంది ఎక్కడో తెలిసినది దేవుడు లేడు అని అనాల్సి ఉంటుంది కదా దేవుడు లేడు అని అన్న తర్వాతనే ఆ ప్లేసింగ్ కోహదానికి ఇవ్వగలుగుతారు హ్యూమన్ సైకాలజీ అలా వర్క్ చేస్తుంది కమ్యూనిస్టులు ఏమన్నారు దేవుడు లేడు అన్నారు లేడు అని స్టాలిన్ బొమ్మ పెట్టి పూజించారు స్టాలిన్నో లెనిన్నో మన కమ్యూనిస్టులు కూడా దేవుడు లేడు అని పేరు పెట్టి కొంతమంది మామూ గారి బొమ్మని కొంతమంది లెనిన్ గారి బొమ్మని పూజించేవారు విజయవాడలో లెనిన్ విగ్రహం ఉండేది ఇప్పటికీ ఉందో లేదో నాకు విగ్రహం అంటే పూజించడమేగా వాళ్ళు దానికి మాలలు వేస్తారు ప్రదక్షిణాలు చేస్తారంటే ఏమైంది షోడోపచార పూర్తి చేయరు కానీ షోడోపచారాల్లో కొన్ని ఉపచారాలు చేస్తారు కాబట్టి అలాగే ఈ మేమాంసకులు వీళ్ళు బ్రహ్మణాస్తికులు వీళ్ళు దేవుడు లేడు అని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఆ స్లాట్ ఫిలప్ చేయడానికి ఒకటి అవసరం అయింది ఆ స్లాట్లో ఏం పెట్టారు శబ్దాన్ని పెట్టారు బౌద్ధులు కూడా దేవుని లేడన్నారు దేవుని లేడని ఏం చేశారు బుద్ధుని పెట్టారు బుద్ధుడు ఉండగా బౌద్ధ మతం లేదు బుద్ధుడు ఉండగా బుద్ధుడు విగ్రహం పెట్టి పూజ చేయటం లేదు బుద్ధుడు పోయిన తర్వాత బుద్ధుని యొక్క అవతారం వెనక్కి వెళ్ళిపోయిన దేహత్యాగం చేసిన వెంటనే ఇప్పుడు మీరు కనుక ఏదైనా మునాశీలికి వెళ్ళినట్లయితే అక్కడ ఉండే సిస్టమ్స్ చూస్తే చాలా చిత్రంగా ఉంటాయి మన దేవాలయాల్లో సిస్టమ్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి అంటే దేనిని బుద్ధుడు వ్యతిరేకించాడో మళ్ళీ అవన్నీ కూడా వచ్చేస్తాయి తర్వాత మనకి పురాణ గాథలు ఉన్నాయి కదా పురాణ గాథలు అంటే అలా పోతూ ఉంటాయి ఆ గాథలు అది దానికి ఒక రూలు రైము ఏమీ ఉండదు అలా పోతూ ఉంటాయి పురాణ గాథలు ఆ కొత్త కొత్త పురాణాలు వచ్చినప్పుడల్లా ఆ పాత గాథలకి చెలవలు పలవలు కల్పించేసుకుంటూ పోతూ ఉంటాయి ఇప్పుడు విష్ణు మోహిని అవతారంగా వచ్చారని చెప్పారనుకోండి విష్ణు మోహిని అవతారంగా వచ్చేటంటే అది శివుణ్ణి కొంచెం డౌన్గ్రేడ్ చేసినట్టు చూడండి అది విష్ణు పురాణంలో కథలో ఉంది తర్వాత శివపురాణం వచ్చి ఆ కథను పికప్ చేసి అది ఇట్ ఎ లాట్ మోర్ టు దట్ స్టోరీ ఇట్ కంటిన్యూ దట్ స్టోరీ ఫర్ దట్ ఆ కంటిన్యూవేషన్లో శివుడు విల్ బి రీఎస్టాబ్లిష్డ్ అయిన టాప్ పొజిషన్ అండ్ దెన్ అగైన్ విష్ణు విల్ బి బ్రాట్ డౌన్ అగైన్ అలా పోతూ ఉంటుంది ఇంకో పురాణం వచ్చి ఈ శివుడు ఎక్కువ విష్ణువు తక్కువ విష్ణు ఎక్కువ శివుడు తక్కువ ఈ రెండు పొజిషన్స్ని కరెక్ట్ చేసి మరొక క్యారెక్టర్ని పిక్చర్లో పట్టుకొచ్చి ఇద్దరినీ ఈక్వల్గా పెట్టి ఇంకో రకంగా పుట్టిందండి అలా పోతూ ఉంటాయి కథ కొత్త పురాణం వచ్చిందంటే ఈ పాత కథలన్నీ మళ్ళీ తిరగదోడి మళ్ళీ వాటికి కొత్త రూపాలని ఇచ్చి వస్తూ ఉంటాయి అంటే మీరు అనొచ్చు మీకు ఎలా తెలుసుందండి అంటే ఎలా తెలుసు అంటే పుస్తకాలు చూసుకుంటే తెలుస్తుంది ఇంక అంతకంటే నేనేమీ ఎక్స్ప్లెనేషన్ చెప్పలేను అండ్ యూ స్టడీ యూ కమ్ టు సీ ఆల్ దీస్ దట్ ఈజ్ వాట్ ఐ మీన్ సో అలాగే బౌద్ధ సిద్ధాంతంలో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కథలు పెంచుకుంటూ పోయారు జాతక కథలు పేరు పెట్టి అలా రాసుకుంటూ పోయారు పునర్జన్మను అంగీకరించారు కదా Ponarjanman mir agri kariste, you have a lot of avenues for expanding your stories. Alāha expandijo skunto poya. Ponarjanmane apita kiinkala expandijo skunto poya. Kapat baudhalla katalna laga expandijo skunto poya. Anyway, kapat mir apita na buddhist monastery liku velte, nen tiriyanopan monastery. They are very much like our temples. అలాగంటే ఎస్టాబ్లిష్మెంటే ఉంటుంది దేవుడు లేడని చెప్పిన సిద్ధాంతం నుంచి వచ్చినట్టుగా ఉండదు సో ఈ కథంతా ఎందుకు చెప్పారంటే దేవుడు లేడన్న వాడిని మీరు పరిశీలించి చూడండి వాడు ఆ దేవుడు పేరు తీసి ఇంకో పేరుతో ఏదో ఉంటుంది డిఎంకే వాళ్ళు దేవుడు లేడు అన్నారు ఆ దేవుడు ప్లేస్లో అన్నాదురైని పెట్టుకున్నారు మీరు డిఎంకే వాళ్ళు ది వేరే రెస్పెక్ట్ అన్నాదురై చూస్తే హీస్ తింటారు దేవుడు లేడన్న వాళ్ళందరూ ఇదే మోడల్లో ఉంటారు కాబట్టి దేవుడు లేడనే అండం కంటే దేవుడు ఉన్నాడని శరణాగతి చేసి భక్తి కలిగి ఉండడమే మేలు ఎందుకంటే దేవుడు లేడన్నందుకు నువ్వు మళ్ళీ దాంట్లోనే అదే అదే దా అదే మార్గంలోకి ఇంకో దూరంలో తిరిగి తిరిగి వచ్చేదానికి అందుకంటే డైరెక్ట్గా పోతేనే బెటర్ ఓన్లీ కాబట్టి ఇక్కడ పూర్వపక్షం నేను కొంత డైగ్రెస్ అయ్యాను లెట్ అస్ కమ్ బ్యాక్ టు ది పాయింట్ శబ్దము నిత్యము అన్నది సిద్ధాంతం దాని అబ్జెక్షన్ విరోధం ఎలాగా శబ్దము అనిత్యం అయిపోతుంది ఎందుకని ప్రళయంలో సర్వనాశం అయిపోతుంది కనుక నిద్రలో సంస్కారాలైనా మిగులుంటున్నాయి ప్రళయంలో సంస్కారాలు కూడా మిగలవు కనుక సో ప్రళయము అంటే క్లీన్ ఎవ్రీథింగ్ అండ్ సృష్టి అంటే క్లీన్ స్లేట్ నుంచి సృష్టి కాబట్టి శబ్దనిచ్చత్వానికి విరోధం వచ్చేసిందిగా శబ్దే విరోధ అని మళ్ళీ కథం అవిరోధ విరోధం లేదని ఎలా అంటారు అని ప్రశ్న తత్ర ఇదమభిధీయతే దాని మీద ఈ సమాధానం చెప్తుంది సూత్రం సూత్రం ఏమైందంటే సమాన నామరూపత్వాచ్య ఆవృత్తావపి అవిరోధ అంటే క్రితం సృష్టిలో క్రితం కల్పంలో గడచిన కల్పంలో నామరూపాలు ఎలా ఉండేవో ఈ కల్పంలో కూడా నామరూపాలు అలాగే ఉన్నాయి అని స్మృతులు చెప్తున్నాయి మనకు కూడా కొద్దిపాటి అనుభవం కలుగుతుంది నిన్న రోజు సంసారం ఎలా ఉందో ఈరోజు సంసారం కూడా అలాగే ఉంది అనే అనుభవం ఒకటి మనకు ఉంది కదా దాన్ని మనం ఎక్స్టెండ్ చేస్తాం అంటే అర్థం ఏంటి ప్రళయమునందు కూడా సంస్కారములు మిగిలి ఉంటాయి తప్ప సర్వనాశనమేమీ కాదు అంటే అర్థం ఆ శబ్దమునకు అనిచత్వ దోషము లేదు అది సూత్రం ఓకే ఆ అంటే మళ్ళీ అదే సృష్టి రిపీటం కిరతం ఆ వృత్తిలో ఎలా ఉన్నదో ఈ ఆవృత్తి కూడా అలాగే ఉంటుంది ఆవృత్తి అనే మాట విన్నారా మీరు ఇప్పుడు ఏకాదశి గ్రా అభిషేకం చేస్తారనుకోండి పదకొండు సార్లు అభిషేకం చేస్తారు మొదటి ఆవృత్తి రెండో ఆవృత్తి మూడో ఆవృత్తి అలా అంటారు దడీ ది లాంగ్వేజ్ ఇప్పుడు నాలుగో ఆవృత్తి చేస్తున్నారనుకోండి అభిషేకంలో అది ఎలా ఉంటుంది మూడో ఆవృత్తిలో ఉన్నట్టే మూడో ఆవృత్తి ఎలా ఉంటుంది రెండో ఆవృత్తిలో ఉన్నట్టే ఉంటుంది అదనమాట There is no beginning. There is no beginning. Cyclic kada, there is no beginning. Is no beginning ane concept te tapasala. Beginning leza ni kada arthaun. The way you look at it, adhani beginning eviti, there is no such thing. The way you are looking at it in terms of beginning is wrong. Indhu valla, in beginning ane at one te vishan hu, a concept hu, straight line time ke vartishnudu, arrow-like time ke vartishnudu. Cyclic time ki, It doesn't apply. Anarthaun. Beginning-lea-dhaun-tea. The idea of beginning doesn't apply here. It is a wrong question. The question applies to arrow-like time. Here there is no arrow-like time. This is avurthi. Kabate there is no beginning. Ippad avurthi, exactly like earlier avurthi. Kabate shabda-munandhu virodhamu ledhu. Sarpa dinna-dea. Okay. ఇష్య పికప్ చేసుకుందా సమాన నామరూపత్వాది అంటే అవే నామరూపాలయా ఇంకా దానికి వివరణ ఏం లేదు అవే నామరూపాలు కిరతం ప్రళయంలో ఉన్న కిరతం సృష్టిలో ఉన్నవే ఇప్పుడు ఉన్నాయి దెర్ ఇస్ నో ఇష్యూ అవే నామరూపం తదాపి సంసారస అనాదిత్వం తావత్ అభ్యుపగతవ్యం అంటే మరి బీనింగ్ లెస్ అని మీరు ఒప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అవే నామరూపాలు అవే నామరూపాలు అంటే థర్డ్ ఆవృత్తిలో ఏ సెకండ్ ఆవృత్తిలో ఉన్నట్టే ఉన్నది సెకండ్ ఆవృత్తిలో ఫస్ట్ ఆవృత్తిలో ఉన్నట్టే ఉన్నది కాబట్టి అంతవరకు అవిరోధం శబ్దానికి శబ్దాన్ని చెప్పడానికి భంగం రాలేదు ఫస్ట్ ఆవృత్తిలో ఎలా ఉంది అంటే మళ్ళీ శబ్దం అనిచ్చేవాడి అంటే ఫస్ట్ ఆవృత్తి బిగిన్ అవ్వడానికి ముందు శబ్దం లేదు కాబట్టి శబ్దనిచ్చంగం వచ్చింది అలా వస్తుంది కదా అంటే అదే మరి మేము అంటున్నది అనాదిత్వాన్ని అంగీకరించి తీరాలి వీ యాక్సెప్ట్ అనాదిత్వం సంసారం అనేది దీనికి బిగినింగ్ లేదు ఇప్పుడు మీకు మీరు ఆలోచించండి ఇప్పుడు పొద్దున్నే వేస్తాం నిద్ర వేస్తాం నిన్న రోజు ఉన్న సంసారం వేళానుభవానికి వస్తుంది అది నిన్నటి కంటిన్యూేషన్ అని అనిపిస్తుంది అలా మనస్సు అలా చెప్తుంది అది కంటిన్యూవేషన్ అన్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు మీకు ఇప్పుడు భయం వేస్తుంది ఇలాంటి భయం నిన్న కూడా వేసింది అదే భయం ఇప్పుడు కూడా వేస్తోంది నిన్న ఉన్న భయమే ఈ వేళ ఉన్నది భయం అలా అలా ఉంటూ ఉంటుందిగా అదేం తొందరగా పోయేది కాదు అంటే ఇప్పుడు ఆ భయాన్ని మీరు ఒకసారి పరిశీలిస్తే అది నిన్నటి కంటిన్యూవేషనా లేకపోతే ఇప్పటికిప్పుడు మళ్ళీ అలాగే భయం వేస్తుందా పరిశీలించు ఎప్పటికప్పుడే కొత్తది ఊరికే మనస్సు ఏం చేస్తుందంటే ఆ స్మృతితో దాన్ని ముడిపెట్టి నిన్నటి కంటిన్యూయేషన్ అని చెప్తుంది కాబట్టి దట్ ఈస్ నథింగ్ లైక్ కంటిన్యూటీ ఇట్ ఈజ్ ఆల్వేస్ ఫ్రెష్ ఆల్వేస్ న్యూ ఎనివే దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్ బట్ వర్త్ నోటింగ్ ఈ సంసారం అనేది అనాది బిగినింగ్ లెస్ అని మేము స్వీకరిస్తాము బిగినింగ్ లెస్ అని మీరు అన్నట్లయితే శబ్దనిచ్చత్వానికి భంగము ఉండదు ఇదంతా ఫాలో అవుతున్నారా మీరు అయితే ఏదో ఇబ్బందికరంగా ఉందా అవి ఫాలో అయ్యి ఏం మీరు సమాధానం రిప్లై ఎలా వస్తుంది అవి ఫాలో ఓకే ప్రతిపాదయుష్యతి ఆచార్య సంసారస అనాదిత్వం ఉపపద్యతే చాప్యుపలభ్యతే చది ఉపపద్యతే చాప్యుపలభ్యతే చ అని సూత్రం వస్తుంది ఆ సూత్రంలో సంసారము అనాది అనే విషయాన్ని ఆచార్యులు ఆచార్యులు అంటే బాధరాయణాచార్యులు చాలా దృఢంగా ప్రతిపాదన చేస్తారు మీకు ఆచార్య శబ్దాన్ని వ్యాసుడికి వాడరు వ్యాసాచార్య అంట వ్యాసు మహర్షి అంటారు లేకపోతే ముని అంటారు వ్యాసముని అంటారు వ్యాసభగవాను అంటారు ఆచార్య అనే అనరు ఆచార్య అని సంథింగ్ గౌడపాదాచార్య సంథింగ్ లైక్ దాట్ ఎందుకునో నాకు అనిపిస్తుంది బాధరాయణ అంటే ఆచార్యుడు అని బాధరాయణాచార్యుడు ఎనీవే ఇట్స్ సో సంసారము అనాది అంటే ఈ ఇష్యూ ఉంది ఇప్పుడు విద్యారణ్యస్వామి ఉన్నారనుకోండి వేదాంత గ్రంథములను రచించిన ఆయన విద్యారణ్యస్వామి అంతా వేదాంత గ్రంథాలే ఉంటాయి పంచదశి జీవన్ముక్తి వివేక ఇత్యాది మన వేద భాష్యాలు రాసిన ఆయన సాయినాచార్యులు ఏమంటే వీళ్ళిద్దరూ ఒకటే అని మన ట్రెడిషనల్ పీపుల్ యొక్క అభిప్రాయం మీరు ఎక్కడైనా ఏదైనా మఠానికో పీఠానికో వెళ్ళి కామకోటి మఠానికో శృంగేరి మఠానికో వెళ్ళి విద్యారణ్య భాష్యం సా విద్యారణ్యులు సాయిలు వేరు వేరే అని చెప్తే వాళ్ళు కోప్పడతారు కూడా ఇద్దరు ఒకటే ఏదో సంథింగ్ లైక్ దాట్ ఎనివే సో సంసారము అనాది అని ఆచార్యుడు బాధరాయణాచార్యుడు ప్రతిపాదించబోతున్నాడు సో అనాది అయినట్లయితే శబ్దనిచ్చత్వానికి విరోధము ఉండదు అదే అనాథౌచ సంసారే యథా స్వాప ప్రబోధ ప్రళయ ప్రభవశ్రవణేపీ పూర్వప్రబోధవత్ ఉత్తరప్రబోధే వ్యవహారా నచ్చిద్విరోధ ఉప్రో సంసారము అనాది అన్నట్లయితే శబ్దము అనిత్యము అనే విరోధము ఉండదు ఇలాగా ఎందుకని అనాథయితే విరోధం లేకుండా ఎందుకు పోతుంది అంటే ఇలా ఉండాలి ఇలా ఉండాలంటే ఇది ఎక్కడో మెడ కింద ఉంది దీనికి దొరకట్లేదు అది అసలు ఈ మోడల్ తప్పండి మోడల్ ఏమండి ఈ మోడల్ తప్పండి ఎలా ఉండాలి మోడల్ అలా ఉంటే చెవులు అవన్నీ ఒక్కేసి తలపోటు గంట నదా తలపొటు వచ్చి ఇట్లా అవుతుంది ఇంకెలా ఉండాలి ఇలా ముందు ఉంటే ఎలా ఉండడం సింపుల్గా ఉండే ముందు ఉండే ఉపాయం మైక్ అలా ఉండాలి అలా ఉండాలి ఆ మైక్ కూడా ఎలా ఉండాలంటే ఇలాగా పిగి పిగించి పీకి పెద్ద అదే ఇద్దరు యంగ్ పీపుల్ వచ్చి దాన్ని ఓడిపోయి కాదు అలా ఉండకూడదు అన్ప్రొఫెషనల్గా ఉండకూడదు రోజుల్లో మైక్ ఎలా ఉండాలంటే థిన్గా ఉంటుంది చూడండి అది ఇలా ఇలాగ ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది మీరు చూసారు అటువంటి మైక్స్ ఇప్పుడు జగ్గి వాసుదేవు వీళ్ళందరూ కూడా అటువంటి మైక్స్ వాడతారు చాలా ఫ్లెక్సిబుల్గా థిన్గా ఉంటుంది అది అది ఎలా అంటే ఎలా చేసుకోవచ్చు అలా ఉండాలి తప్ప మీరు మళ్ళీ మైతున్నప్పుడు ఇంత పెద్ద పొడికోడా దానికి ఇంకో కాడ మధ్యలో రింగులు అవి పెట్టి అలాగే మైతున్నాండికే విషయం చెప్పారు మేనేజ్ విత్ దిస్ ఇట్ విల్ నవ్ ఇట్ విల్ సో అనాథ ఉంచే సంసారే సంసారము అనాది అని మీరు ఎప్పుడైతే స్వీకరిస్తారో బిగినింగ్ లెస్ ఇప్పుడు ఇది ఎలా యథా స్వాప ప్రబోధయో ఇప్పుడు అంటే నిద్ర తెలివిస్తుంది ఈవేళ పొద్దున్నే తెలివి వచ్చింది సంసారం మళ్ళీ ప్రారంభమవుతుంది ప్రారంభమైనప్పుడు నిన్న ఉన్న సంసారమే ఈవేళ కంటిన్యూ అవుతుంది అంటే నిన్న ఉన్న శబ్దములు నామరూపాలే ఈవేళ కూడా కంటిన్యూ అవుతాయి కాబట్టి శబ్దానికి ఏమీ భంగం లేదు మరి నిన్న శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది బిగినింగ్ కాదు ఆ బిగినింగ్ కాదు మొన్నటిది మొన్నటి శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది అంతకు రోజుది అలా పోతూ ఉంటుంది దేర్ ఇస్ బిగినింగ్ అదేంటండి చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు బిగినై ఉండొచ్చు కదా ఎలా బిగినైంది చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఎలా బిగినైంది అమ్మగారో లేకపోతే నాన్నగారో చెప్పారు కదా మరి వాళ్ళ దగ్గర ఉన్న శబ్దం ఉంది కదా మరి వాళ్ళ దగ్గర లేక ఉండాలి కదా శబ్దం లేకపోతే వీడికి వెళ్ళా వస్తుంది శబ్దం కాబట్టి దేర్ ఈజ్ నో బిగినింగ్ మన అనుభవంలో సరిగ్గా అదేవిధంగా ఈ సృష్టి కూడా ప్రళయము ప్రభావము ప్రభవము అంటే ఉత్పత్తి సృష్టి ప్రళయము అంటే వినాశము ఈ రెండు కూడా నిద్ర తెలివి వచ్చుట అలాగా మీరు చూసుకోండి ఈరోజు ఉత్తర ప్రబోధము పూర్వ ప్రబోధము వంటిది అంటే తరువాతి రోజు మెలుకువచ్చుట అంతకు ముందు రోజు మెలుకువచ్చుట వంటిది అంటే అవే శబ్దాలు కంటిన్యూ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ వ్యవహారం ఇలా నడుస్తూ ఉంటుంది అనాది విరోధమునకు తావు లేదు కల్పాంతర ప్రభవ ప్రళయోరపీ ద్రష్టవ్యం కల్పము అయిన వెంటనే ప్రళయం వస్తుంది ప్రళయకాలమైన వెంటనే మళ్ళీ కల్పము ప్రారంభం అవుతుంది అక్కడ కూడా ఇప్పుడు ప్రారంభమైన కల్పము అంతకుముందు అంతమైన కల్పమును పోలి ఉండును ఆ కల్పము అంతకు ముందటి కల్పమును పోలి ఉండును అని ఇలా సైక్లిక్గా పోతూ ఉంటుంది కాబట్టి శబ్దమునకు అనిశ్చత్వము అనే దోషము వచ్చే అవకాశము లేనే లేదు అది చెప్పిన తర్వాత ఇప్పుడు సూత్రంలో ఏమనుంది దర్శ ఆవృత్తావపి అవిరోధ విరోధమేమీ లేదు ఎందువల్ల దర్శనాత్ అలా మన అనుభవం ఉన్నది శాస్త్రం కూడా చెప్తోంది దాన్ని వివరిస్తున్నాడు స్వాప ప్రబోధో ప్రళయ ప్రభవ శృయేతే ఇప్పుడు తెలివి వస్తుంది దాన్ని ప్రళయం గాను దాన్ని ప్రభవము అంటే సృష్టిగాను శృతి వర్ణిస్తుంటుంది అలా వర్ణిస్తుంది శృతి లైక్ వాట్ స్వప్నం కంచన పశ్యతి అని వీళ్ళు నిద్రపోతున్నాడు ఈ సౌండ్ ఎక్కడి నుంచి నిద్రపోయాడు యథాసుప్త గాఢ నిద్ర మళ్ళీ మధ్యలో కలగంటున్నాడు అనుకోండి మళ్ళీ నామాలు రూపాలు వస్తాయి అది కాదు అప్పుడు మళ్ళీ అప్పుడు మన దృష్టాంతం కుదరదు కాబట్టి స్వప్నమేమీ చోటు చూట లేదు గాఢంగా నిద్రపోతున్నాడు అప్పుడేమవుతుంది అత అస్మిన్ ప్రాణ ఏవా ఏ కథ భవతి అప్పుడు వీడేమవుతాడు ఆ ప్రాణశక్తి ఎందు ఐక్యమైపోతాడు ఇప్పుడు అనేక రూపాలుగా ప్రకటమై ఉన్నాడు రూపములో అంటే రూపములతో పాటు శబ్దములు కూడా వస్తాయి కానీ ఎప్పుడైతే నిద్రపోతున్నాడో అప్పుడు ఆ ప్రాణశక్తి ఎందు ఈ జీవుడు ఐక్యమైపోతాడు ప్రాణము కాస్మిక్ లైఫ్ పరమాత్మ పరమాత్మే కాస్మిక్ హిరంగగర్భుడు ప్రాణే ఏవో ఏకథా భవతి ఎవరు జీవుడు ఈ నేను పరిచ్ఛిన్నును సపరేట్గా ఉన్నాను నేను ఫలానా అని అనుకుంటో ఉంటాడే ఈ జీవుడు వీడు తన యొక్క పరిచ్ఛేద భావాన్నంతనే కూడా విడిచిపెట్టేసి ఆ పరమాత్మ ఆ హిరణ్య గర్భ రాణశక్తి ఏకమైపోతాడు ఓకే అప్పుడేమవుతుంది తదా ఏనం వాక్ సర్వైర్నామభిస్సహ అప్యేకీ అప్పుడు ఈ ప్రాణదేవతను ఏనం అంటే ఈ ప్రాణదేవతను వాగింద్రియము విలీనమైపోతుంది ఈ ప్రాణదేవతకు అభిముఖముగా ద్వితీయా విభక్తికి సప్తమే అర్థం ప్రాణదేవతకును అభిముఖముగా విలీనముగును అంటే ప్రాణదేవత ఎందు విలీనముగును ఓకే అక్కడ ఒక పర్టికులర్ కారణంగా ద్వితీయా విభక్తి వస్తుంది కాబట్టి వాగింద్రియము ఏమంటే వాగింద్రియము అంటేమిటి ఇట్ ఈస్ ది పొటెన్షియల్ ఫర్ ఆల్ ద నేమ్స్ వాగింద్రియము అన్నది పొటెన్షియల్ ఫర్ ఆల్ నేమ్స్ ఎన్ని నామములు ఉన్నాయో అవన్నీ మీ వాగింద్రియంలో ఉంటాయి పొటెన్షియల్గా ఉంటాయి ఆ తన ఉన్న ఆ పొటెన్షియల్గా ఉన్న నామములనన్నింటితో సహా ఈ వాగింద్రియం వెళ్ళి ఆ మహాప్రాణంలో విలీనమైపోతుంది ఓకే ఇంకా ఏమవుతుంది ఇది కౌశీతికి ఉపనిషత్తుది చక్షు సర్వై రూపై సహా అప్యేతి చక్షు అంటే మళ్ళీ పొటెన్షియల్ ఇంద్రియం దట్ చక్షురింద్రియము దాని ఎందు అన్ని రూపములు పొటెన్షియల్గా ఉంటాయి సో ఆ చక్షురింద్రియం అన్ని రూపాలు దాని ఉంటాయి పొటెన్షియల్ మీరు సినిమాకి వెళ్ళారనుకోండి మీరు సినిమా తెర మీద ఏమిటి చూస్తారు ఏమిటైతే పొటెన్షియల్గా మీ చెక్ సురేంద్రియంలో ఉన్నాయో అవే చూస్తారు చూసి దోస్ థింగ్స్ ఓన్లీ సినిమాలో వాడు కొత్త ఏం చూపించడం కొత్త సినిమా వచ్చింది అని వెళ్తారు ఏముంటుంది అక్కడ హీరో హీరోయిన్ విలాన్ ఎప్పటికీ త్రీ త్రీ తయార్డు ఫార్ములా ఒక మంచివాడు ఒక మంచి బాలుడు ఒక దుష్టుడు ఒక అందమైన అమ్మాయి ఈ మంచివాడు అందమైన అమ్మాయిని ప్రేమిస్తాడు ఆమె తిరిగి మంచివాడిని ప్రేమిస్తుంది ఈ దుష్టుడు కూడా ఆమెను ప్రేమిస్తాడు ఆమె వాడిని ప్రేమించదు వాడికి ఉక్రవశంతో ఏదో చేస్తాడు దీస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఇంతే ఈ సృష్టి నాశనం అయిపోయి మళ్ళీ ఇంకో సృష్టి మళ్ళీ మనం కూర్చుంటే మళ్ళీ ఇలాగే ఉంటుంది సే ఎన్ని సినిమాలు చూడు అదే ఉంటుంది ఎవరో ఉన్నారు ఎవరో ఉన్నారు స్వామీజీ మీరు టైటానిక్ చూడండి అన్నారు అంటే నేను హాలీవుడ్ మూవీకి తెలియని వాడిని ఏం కదా నేను హాలీవుడ్ మూవీయే కదా ఏవో టెక్నికల్గా కాదు స్వామీజీ ఇట్స్ హాలీవుడ్ మూవీ బట్ ఇట్స్ ఏ లవ్ స్టోరీ అన్నారు అంటే లవ్ స్టోరీ గురించి మాకు చెప్పదండి మేము ఎక్స్పర్ట్స్ బాలీవుడ్ టాలీవుడ్ ఇమోషన్స్ని ప్రజెంట్ చేయటంలో హాలీవుడ్ వాళ్ళు దరిదాపులకి రాలేరు వాళ్ళు ఏవో టెక్నాలజీ అవేవి చూపించగలరు కానీ ఇమోషన్స్ వాళ్ళకేం తెలుసు లవ్ స్టోరీ చెప్పాలంటే మా బాలీవుడ్ వాళ్ళు చెప్పాలి మా హాలీ టాలీవుడ్ వాళ్ళు చెప్పాలి బాలీవుడ్ అంటే బాంబే వాళ్ళు కాబట్టి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద లవ్ స్టోరీ ఆఫ్ హాలీవుడ్ అని నేను అంటే స్వామీజీ మీతో వాదించి ఓపెనింగ్ ఒక మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేకపోతే మానేయండి అన్నా నేను మానేశాను విమానంలో వస్తుంటే టై కయానిక్ అప్పుడు ఈ మాట గుర్తుకొచ్చింది గుర్తుకొచ్చింది లిటర్ సీ వాటిస్ అని చూడడం మొదలు పెట్ట ఇట్స్ ఎ మార్వెలస్ స్టోరీ లవ్ స్టోరీ లవ్ స్టోరీ బట్ కమింగ్ ఫ్రమ్ హాలీవుడ్ సో నేను అండర్ ఎస్టిమేట్ చేశానా లేదా చూడండి ఇట్స్ ఏ మార్వెలస్ లవ్ స్టోరీ లవ్ స్టోరీ అంత అద్భుతంగా వీళ్ళు చెప్పగలుగుతారని నేను అనుకోలేదు నాకున్న ఐడియా మారింది ఓ మై దా దిస్ ఇస్ సంథింగ్ అని నేను అంటుకున్నాను సో ఏది కొత్త ఏమీ ఉండదండి సేమ్ కొత్తలా మీకు అనిపిస్తుంది కొత్త ఏమీ కాదు సో కన్ను ఎందు ఆ రూపములన్నీ కూడా పొటెన్షియల్గా ఉంటాయి ఆ కన్ను ఇంద్రియము వెళ్ళి నిద్రయందు ఆ ప్రాణశక్తిలో విలీనమైపోతుంది శ్రోత్రం సర్వై శబ్దై సహా అప్యే శ్రోత్రేంద్రియమునందు శబ్దములన్నీ పుటన్శీలుగా ఉంటాయి సారీ ధమాప స్వరములు ఇవన్నీ కూడా శ్రోత్రేంద్రియంలో పుటనశీలుగా ఉంటాయి మీరు ఆలోచించండి మీరు వేణ తీసుకుని వాయించారనుకోండి సరిగమ పదనిశలను వీణ పలుకుతుందా మీరు వింటారా అసలు మీరు చెప్పండి ఆలోచించండి మీరు వింటారా అదేం పలకదు వీణ జడవద అదే సరిగమ పదనిశలను పలుకుతుంది అది అదేం పలకదు అది ఆ అది ఫ్రీక్వెన్సీ ఏమో ఉంటాయి వైర్లు ఉంటాయి ఇట్ రెజనేట్స్ దట్ ఇస్ వాట్ ఇట్ డస్ వేణ పలకదు పలికిన వీణ పలకదు చెవి వింటుంది వేణ ఏమీ పలకదు వేణ సాండవు చెవి సారి వింటుంది ఎందుకంటే చెవిలో ఉన్నాయి ఆ సారి అంచేది ఇప్పుడు సరస్వతీదేవి వేణలో ఉందా మీ చెవిలో ఉందా చెవిలో ఉంది అధ్యాత్మం తెలియని వాళ్ళు వేణలో ఉందంట వేణలో ఉందంటే అది ఆ బుర్రలోనూ ఆ కట్టెలోనూ ఆ తీవల్లోనూ ఉంటుందా వాటిల్లో ఏముంటుందంటే అవి జడములు కదా ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుందంటే మనస్సులో ఉంటుంది మనస్సులో ఉంటుందంటే ఆత్మైంది ఆత్మై వేదం సర్వం అధ్యాత్మాన్ని అధ్యయనం చేస్తే తెలుస్తుంది లోకంలో మీరు సంగీత విద్వాంసు అడగండి ఏమంటాడు వేణుకి పూజ ఏమండిస్టర్బ్ చేయగంట విచ్ ఈజ్ ఆల్ రైట్ ఆ సందర్భంలో బహుజ అది కనెక్టే అవుతుంది వాటి ఎవరు కాబట్టి ఈ చక్షు శ్రోత్రేంద్రియము తనయున్న శబ్దంలో అన్నింటితో బొట్టగా వెళ్ళి ఆ ప్రాణశక్తిలో కలిసిపోతుంది మీరు ప్రాణశక్తితో కనెక్ట్ అవ్వతేనే దాన్నే ధ్యానము ప్రాణము నుండి విడిపోయి ఈ నామరూపాలు బయట ఉన్నాయనే భ్రమలో సంచరిస్తూ ఉంటే అదే సంసారం అంతే మన సర్వైర్ ధ్యానై సహ అప్యేతి మనస్సు ఉంటుంది మనస్సుకి ధ్యే చింతాయా దానికి చింతలు ఉంటాయి ధ్యానం అంటే మెడిటేషన్ కాదు అనేకమైన చింతనలు ఉంటాయి చింతన అంటే దుఃఖించడం కాదు సంకల్ప ప్రవాహంలో సంకల్ప ప్రవాహంలో అనేక రకములైన సంకల్పాలు ఉంటాయి ఇప్పుడు మీరు ఇక్కడే కూర్చోండి అరగంటలో వస్తానని చెప్పేసి వెళ్ళారనుకోండి నేను కూర్చుంటా మీరు అరగంటలో వస్తారు కదా ఈ అరగంటలో మీరు వచ్చేప్పటికీ నాలో ఎన్ని ధ్యానములు వెళ్ళి ఉంటాయి ఓ డజన్ ధ్యానాలు వెళ్ళి ఉంటాయి ఓ మూడు నిమిషాలేమో బ్రహ్మం చేకొట్టే డ్రైవింగ్ పాయింట్ గురించి ఇంత చేశాను రెండున్నర నిమిషాలేమో సికింద్రాబాద్ గురించి మూడు నిమిషాలు నరేంద్ర మోడీ గారి గురించి రెండు నిమిషాలు అమెరికా గురించి ఇలాగ ఒక డజన్ సింతల్స్ ఎప్పటికి అరగంట అయింది ఒడవగాలి వచ్చి మనస్సు అంతే అంతే ఎన్నెన్నో ధ్యానాలు ఉంటాయి మనస్సులో వృత్తి ప్రవా వృత్తి ప్రవాహము ఈ ధ్యానములతో ఇవన్నీ పొటెన్షియల్స్ మైండ్ కెన్ కాంటంప్లేట్ ఆన్ ఎనీథింగ్ అవన్నీ పొటెన్షియల్స్ వీటన్నింటితో సహా ఆ మనస్సు వెళ్ళి ఆ ప్రాణశక్తి ఎందు విలీనమైపోతుంది నిద్రపోయినప్పుడు ప్రాణం ఉంటుంది ఇంకేముండదు ఇంద్రియాలు ఉండవు ప్రాణం మాత్రమే ఉంటావు మనం ఇది చదివా అజాతశత్రు బ్రాహ్మణంలో ఈ ప్రాణం గురించి బాగా అధ్యయనం చేశావు సరే మంచిది సయదా ప్రతిబుద్ధిషతే ఇగో వీణు నిద్రలేచాడు నిద్రలేస్తే ఏమైంది యథా అగ్నేర్జ్వలత సర్వాదిశ విస్ఫులింగా విప్రతిష్ఠేరం అది దృష్టాంతం ఇప్పుడు సడన్గా ఒక బాన్ ఫాయర్ ఒక పెద్ద భోగి మంటలాంటి మంట ఒకటి మండడం ప్రారంభించే భగ భగ భగ భగ మండిపోతుంది అప్పుడు ఏమవుతాయి చిన్న చిన్న నిప్పు రొమ్మలు దాని నుంచి బయటకు వస్తాయి ఆ నిప్పు రొమ్మలు అన్ని దిక్కులను కూడా వ్యాపించేస్తాయి అన్ని దిక్కుల వైపు వ్యాపిస్తూ ఉంటాయి అది దృష్టాంతం ఏవమేవా సరిగ్గా ఇదే విధంగా ఏ తస్మాదాత్మన ఈ ఆత్మచైతన్యము నుండి సర్వే ప్రాణా అన్ని ఇంద్రియ శక్తులు ప్రాణము అంటే ఇంద్రియము ప్రాణం ముఖ్య ప్రాణం అది కాదు ఇంద్రియములు ఇంద్రియములు అంటే మళ్ళీ పొటెన్షియల్స్ ఏమి శక్తులు అన్ని ఇంద్రియ శక్తులు కూడా యథాయతనం విప్రతిష్ఠంతే అన్ని ఇంద్రియములు అన్ని దిక్కుల వైపు అన్ని వైపులకి ఈ నిపుణములు విసిరివేసినట్టుగా అన్ని ఇంద్రియములు కూడా ఒక్కసారిగా ఆ ప్రాణం నుంచి తమ తమ గోళకముల వైపు వెళ్ళిపోతాయి అంటే ఈ ఆత్మచైతన్యం హృదయంలో ప్రకటమవుతుంది దీని నుంచి చక్షురింద్రియం ఒక్కసారి ఓ నిప్పు రవ్వలాగా పైకొచ్చి కంట్లోకి వస్తుంది శ్రోత్రేంద్రియం ఇంకో రవ్వ అది పైకొచ్చి చెవులోకి వస్తుంది అలాగే యథాయతనం యథాయతనం అంటే ఏమిటి ఆయతనం అంటే గోళకం అంటే ఏమిటి చక్షురింద్రియము ఆత్మ చైతన్యం నుంచి నిప్పురవ్వలాగా ఒక్కసారిపైకి వచ్చి చెవిలోకి పోయిందనుకోండి ఈ రూప జ్ఞానములన్నీ చెవిలోకి వెళ్ళాయనుకోండి శబ్ద జ్ఞానములన్నీ కంట్లోకి వచ్చాయనుకోండి అబో హీ విల్ గో మ్యాడ్ అని చెప్తనే నిద్రపోయేవాడిని హఠాత్తుగా లేపద్దన్నారు ఇది మనం చదివాం ఇది కూడా అజాధ చతు బ్రాహ్మణంలోనూ ఇక్కడ వచ్చింది నిద్రపోయేవాడిని హఠాత్తుగా లేపొద్ది నిద్రపోయేవాడిని లేపే ఎందుకంటే హఠాత్తుగా లేపితే ఒక్క ఉదుతున ఈ ఇంద్రియ శక్తులన్నీ బయటకొచ్చి యథాయతనం వెళ్లకుండా ఈ ఇంద్రి ఒక చక్షురింద్రియ శక్తి చెవిలోకి శబ్దశక్తులన్నీ కంట్లోకి వచ్చాయనుకోండి వస్తే వాటి ఎక్స్ప్రెషన్ ఉండదు అది ఎక్స్ప్రెస్ అమ్మవు ఎందుకంటే ప్రాపర్ గోళకము కాదు కనుక అప్పుడేమవుతుందంటే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది మనస్సుకి తీవ్రమైన విఘాతము కలుగుతుంది అప్పుడు మళ్ళీ ఏమిటవుతుంది వాడు కళ్ళు నుకుని మళ్ళీ తనలో తాను కూర్చొని మళ్ళీ అవన్నీ తన లోపలికి వితిడ చేసుకుని వాడికి తెలియకుండా చేస్తాడు ఇవన్నీ అన్విటింగ్లీ అప్పుడు మళ్ళీ కరెక్ట్గా మళ్ళీ అక్కడికి వచ్చి అప్పుడు ఎరా నిన్న నన్ను ఎందుకు నిద్రలేకపోవు నువ్వు అని కోపడతాడు నేను రాత్రి తెల్లవారులు బస్సులో ప్రయాణం చేసి అన్నీ పడుకుని నిద్రపోతున్నా తరగడా లేదు ఏమీ లేదు అయినా నిద్ర పట్టేసింది పడుకున్నా నిద్రపోతున్నా ఓ పదిహేనేళ్ల కుర్రాడు వచ్చి నన్ను నిద్రలేపాడు ఎందుకు నిద్రలేపాడు ఏమంటే సుబ్బన్ గారు ఇలా వచ్చారా అని వెళ్ళడానికి నిద్రలేపాడు నేను వాడిని కొట్టలేదు ఆ వాళ్ళంతే కొట్టలేదంతే అండ్ దెన్ ఈవెన్ టుడే ఐ రిమెంబర్ దాట్ ఎంత ఇంపాక్ట్ పడిందో మీరు ఇవాళ నేను మీకు దృష్టాంతంగా చెప్పి అంత ఇంపాక్ట్ పడింది ఇప్పటికి కూడా నాకు గుర్తుంది అది ఎవరో కూడా నాకు గుర్తుంది ఇప్పటికీ ఇప్పటికే కనపడితే అదే అలాంటి పొరపాటు పని ఎప్పుడు చేసామని చెప్తాను ఇప్పుడు కూడా చెప్తా కనపడతా సో అదొకటి అంచేతనే నేను నిద్రపోతున్న వాడిని నేను లేపను వాళ్ళు వేస్తే మాట్లాడతా తప్ప నా తరపు నేను లేపను ప్రయాణాలో అవి ఉన్నప్పుడు కూడా ఏమో నువ్వు నిద్రపోతూ ఉంటావు నేను నిన్ను లేపనమ్మా నేను వెళ్ళిపోతాను నువ్వేమీ చెంత చేయకో ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై శాల్ఫ్ ముందు రోజునే సెటిల్ చేసేయడం మన మనం పోవడమే తప్ప నిద్ర లేపే పని లేదు అతని నిద్రలేస్తే మనకేమో అభ్యంతరం నిద్రపోతున్న వాడిని లేపకూడదు తర్వాత నిద్రపోతున్న వాడిని చూసి అసూపడకూడదు ఇది ఈ ఈ దుర్లక్షణ అది చేయడం అంటే మనస్సులో ప్రేమ తక్కువైనప్పుడు ఉన్నారు అలా ఇప్పుడు అత్తగారు నిద్రపోతుంటే కోడలకి అస్తమానం నిద్రపోవడం ఏమిటి కొంచెం లేచే హాని ఏదైనా అండము లేకపోతే కోడలు నిద్రపోతుంటే అత్తగారు అలా అండము ఇవి క్లాసికల్ క్లాసికల్ అంటే దీనికోసం అత్త కోడలో కారణ ఇటుకు మీరు సంబడేయాల్సి సంబడేయాల్సి మేళ్ళలో కూడా ఉండొచ్చు కాబట్టి ఈ క్లాసికల్ కాన్ఫ్లిక్ట్లు ఏవో ఉంటాయి మా నిద్రపోతున్న వాళ్ళని చూసి అస్తమానం నిద్రపోవడమే అని అలా అనుకోకూడదు నిద్రపోతున్నాడంటే ఏమిటి ఈ సంసారం ఎప్పుడు ఉండేది ఎప్పటికీ దేవుడు తెలియది కాదు పోయేది కాదు అందరూ ఈ సంసారంలో బొద్ధులై ఉన్నారు వాడు ఆ వ్యక్తి తత్కాలం ఆ పరమాత్మలో విలీనమై ఉన్నాడు ఆనందానుభవాన్ని పొందుతూ ఉన్నాడు ఎంత పుణ్యం చేసుకున్నాడో గాడ్ బ్లెస్ అది విదిలేయాలి తప్ప నిద్ర లేకూడదు ఇట్ ఈజ్ లైక్ దాట్ ఎనీవే ప్రాణేభ్యో దేవాహ ఇప్పుడు ఈ ప్రాణము అంటే ఇంద్రియములు ఎప్పుడైతే వీడు నిద్రలేచాడో ఆత్మస్వరూపము నుండి అన్ని ఇంద్రియములు తమ తమ గోళకంలోకి వచ్చాయి ఇప్పుడు ఇంద్రియములన్నీ రెడీగా ఉన్నాయి అంతే అప్పుడు కళ్ళు తెరవగానే రూపము శబ్దము రసము కాఫీ గంధము అన్నీ అవే దేవతలు అంటే ఆ దేవతల నుండే సకల లోకములు పుడతాయి దేవేభ్యో ఏం రాశారు ప్రాణేభ్యో దేవాహ దేవేభ్యో లోకాహ అంటే ప్రాణేభ్యహ అంటే ఇంద్రియములను తెలుస్తూనే ఉంది దేవతలు అంటే ఎవరు తెలుగులో ఏదైనా రాసుంటారు పుల్లల వారు ఓకే ప్రాణేభ్యో దేవా అంటే అగ్నియాదులు అంతే అదే కరెక్ట్ దేవేభ్యో లోకా అంటే అంతే అలా చెప్పుకోవాలి అంటే ఇప్పుడు రూప రూప రూప రూపగ్రహణ శక్తి అది చక్షురింద్రియము పొటెన్షియల్ అది కంట్లోకి వస్తుంది కంట్లోకి రాగానే అప్పుడు సూర్యదేవత ఆ కమని అనుగ్రహిస్తుంది చెవిలోకి ఈ శబ్దశక్తి వస్తుంది వినికిడి శక్తి వస్తుంది అప్పుడు దిగ్దేవత ఆ చెవిని అనుగ్రహిస్తుంది అలాగే వాగింద్రియం వస్తుంది అప్పుడు అగ్నిదేవత వాగింద్రియాన్ని అనుగ్రహిస్తాడు అగ్నియాది అంటే వాగింద్రియం అది కరెక్ట్ అలా చెప్పాలి తర్వాత దేవతలు ఎప్పుడైతే అనుగ్రహాన్ని ఇస్తారో అప్పుడు లోకాహ లోకములు అంటే ఏమన్నారు ఆయన శబ్దాది విషయాలు చూసారా దేవతానుగ్రహం తర్వాత చె నుంచి శబ్దములు కన్ను నుంచి రూపములు వస్తాయి కాబట్టి రూపము అనేది కన్ను నుంచి వచ్చేది తప్ప అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది కాదు